జాయిన్ అయిన మీ అందరికి ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేనికి కూడా కృతజ్ఞతలు మన మధ్యలో సుజాత కళ్యాణ్ సిస్టర్ ప్రేయర్ చేస్తుంది సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి ప్రేజ్ లాడ్ అందరికి యేసుక్రీస్తు ప్రసిద్ధ నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు ఈ ఆన్లైన్ సర్వీస్ లో మనం ప్రార్థన పూర్వకంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము కళ్ళు స్థూతులకు పాత్రుడవు పాత్రడవు సర్వశక్తి మంత్రుడవు సర్వోన్నతులైన గొప్ప దేవ గొప్ప కార్యం చేయవాడా తండ్రి సజీవుడవు ప్రభ మధ్యన జీవం గల తండ్రి సంచరిస్తున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు వాక్కుచేత మాతో మాట్లాడుతున్న ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇక కురుపగల హస్తములకు ప్రభానతీ ప్రతి ఒక్కరిని ప్రభ మరి ప్రభ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ మీ సన్నిధికి తీసుకుని వస్తున్నాను ఆయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు కారులు జరిగించండి గొప్ప దేవుడు ఆశ్చర్య క్రియలను జరిగించేవాడు ప్రభానతని ఎదుగు వచ్చేవాడు ఎవరిని కూడా నా తని నిష్ఫలంగా నువ్వు వట్టి చేతులతో పంపువాడో కావు ఆయన దీవెనలతో ప్రతి ఒక్కరిని ప్రతి ఆ ప్రార్థనలను ప్రతి అక్కలను తీర్చేవాడు నీకు వందనాలు వందనాలు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తను రాత్రికాల మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణం కొరకే వదనాలు మంచి అవకాశం ప్రభావ సన్నిధిలో గడుపుటకు ప్రభా ఇచ్చినటువంటి కూడికను బట్టి నీకు వదనాలు తెలుస్తున్నాం ఆన్లైన్ ప్రతి ఒక్క బిడ్డ వచ్చేటప్పుడు మీరు కృపచూపించండి ప్రభావి ఆటంకం అన్నింటినీ కొట్టివేయండి ప్రభావం బంధించండి ఏసీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడవు అనుదినముని వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు ప్రభావ నిత్యము మా యొక్క ఆలకించి మా యొక్క మొరలను విని ప్రభావం సమీపంగా ఉన్న దేవుడవు మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడవు ప్రభా మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు మా పోషకుడవు మా రక్షకుడవు మా విమోచకుడవు నీకు వదనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభారీ వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం రానియన బిడ్లందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని త్వరగా తోడుకొని రండి ప్రభా నా తండ్రి ఆటంక బస్సులు అంతకారం అంత చిక్కిన శక్తులు ఏసయ శక్తి గారి నామం కాలిపోనుగాక ప్రభార అతని వాతావరణం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మీ స్వాధీనం తీసుకోండి ప్రభా అతని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు పరిశుద్ధ నామానికి చెల్లిస్తూ ఏసయ శక్తిగలిమంలో అడిగి ప్రార్థించి వేడుకొని గ్రూప్ లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ మొదటిగా దేవనామానికి లెక్కలేని వందనాలు మరి అవకాశం ఇచ్చిన జానన్న ప్రియాంక కూడా కృతజ్ఞత మరి మనం పాట పాడుకున్నాం Hallelujah Sada kalamu ne to nen jeevinche dano Yesayya Sada kalamu ne to nen jeevinche dano Yesayya Yesayya Esayya, Esayya, Esayya, Esayya, Esayya, Esayya, Esayya, Esayya, Sada Kalamu Nito Nenu. జీవించదను ఎసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను ఎసయ్యా పాపాలవు బిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేవయ్యా pa pa la u bilu padeyunna nannu nee prema to nannu lepa vayya ee todule nenaku na toduga nanda ga nivu nilichavayya ee todule nenaku na toduga <try> nandaga nivu nilichavayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya కాలము కాలము ేను జీవించు నా పై చూపి ీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆచర్య కార్యములు ఎన్నో చేసే నీ పాత్రగా నన్ను మలిచావయ్యా a chirnya karyamulu enno chesi ni patra ganannu malichavayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya సాతో నేను ఎ ఇయ్యా సదాకాళము నీతో నేను జీవించేదనుషయ్యా సము సమ్యల్ బ్రదర్ రాలేడు కాబట్టి ఇంకొకరు పాట పాడింది స్వప్నక్క మీరు పాడండి అక్క ప్రైజ్ ఆడక్క స్వప్నక్క ప్రైజ్లాడు పాడుతున్నా పాట పాడండి అక్క సమీ బ్రదర్ వచ్చిన వరకు రక్తమున్న పైన ఉన్నది నాతో ఉన్నది రక్తమున్న పైన ఉన్నది ఇసునామము నాతో ఉన్నది నాకు విరోధమైన ఏ ఆయుధము వర్దిల్లదు వర్దిలదు నాకు విరోధమైన ఏ ఆయుధము వర్దిల్లదు వర్ది రక్తమున్న పైన ఉన్నది యసునామమునతో ఉన్నది విశ్వాస నావల్లు సాగుచుండగా కాలి తుఫానులు చల్లరిగగా విశ్వాస నావాళ్ళు సాగుచుండగా నానా వాళ్ళు ఇసుగా నానా వాళ్ళు ఇసుగా భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను ఇసు రక్తమున్న పైన ఉన్నది ఇసునామము నాతో ఉన్నది వద్దకే వేస్తేరు ప్రార్థించగా అమాను వంటి వారు లేచినను వద్దకై వేస్తే రూ ప్రార్థించగా అమాను వారు లేచినను శాసనములనుచుదేవుడు ఉండగా శాసనములనుచుదేవుడు ఉండగా భయపడను నేను భయపడను అయ్యపడను నేను భయపడను ఇసు రక్తమున పైన ఉన్నది ఇసునామము నాతో ఉన్నది నాకు వినోదము వర్దిల వార్దిలదు అపోస్తులందరూ ప్రార్థించగా సంగముళ్ళ పునాదులు కదిలిపోయేను అపోస్తులందరూ ప్రార్థించగా సంగముళ్ళ పునాదులు కదిలిపోయను అపస్తుల బోధామనలో ఉండగా అపస్తుల బోధనలో ఉండగా భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను ఇసు రక్తమున్న పైన ఉన్నది యసునామము నాతో ఉన్నది నాకు విరోధమైనా ఏ ఆయుధము వరుతిల్లదు నాకు వినోదమైనాయుధము వర్ది వర్తిరూ నా పైన ఉన్నది నామమునతో ఉన్నది సందరికి థ్యాంక్ యూ సలాం స్తోత్రమైన పరిశుద్ది మైమోనాథుడ సరశక్తి మంత్రుడ జీవంగల దేవానికే వందనాలు ఇచ్చిన సమయం ట్టి దినంబట్టి నీకే కొట్లాది వద్దనాలు ప్రభా ఈ రాత్రి కాలంలో ఇద్దరు ముగ్గురు అక్కడ ఉంటాన ప్రభా మా మధ్యలో ఉన్న దేవ నీకే సోత్రులు చర్చా గాయత్రి విశ్వార్ దేవా ఆ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి కుటుంబం దిగండి అద్భుతాలు ఆచక జరిగించండి శోధన మరణగండ నుండి కొట్టివేబడును గాక సైత్యాం రాజ్యమంతా కూరును గాక ప్రభా కుటుంబంతో రక్షించబడును గాక వాళ్ళ సమస్య నుంచి తీర్చబడనుక కుటుంబం అంతా ఆత్మీయులకు బలపడే శక్తి దేండి కుటుంబంతో సంతికి నడిపించండి మీ స్వరాన్ని వినిపిచ్చండి దేవా మా కుటుంబం అంతా బలపరచండి యేసు ప్రభా కుటుంబంలో కొత్త తీర్చండి ఆయన దీవించండి ఆశ్చర్య తండ్రి కుటుంబం అంతా పరిశుభ్రచబడనుగాక మరి కుటుంబంలో యశ్వ్రభ పెద్ద బిడ్డ ఉన్న బిడల రక్తపోషణ్యండి పేరు పేరు చెప్పిన ముట్టి తాకి స్వస్థత విడుదల పొందునుగాక వాళ్ళకి యశుప్రభ ఏ బాధలు ఏ కష్టంలో ఏ రోగంలో ఎంత బాధ దుఃఖంతో వేదన ఉన్నారో ప్రభా నీకు తెలుస్తున్నాయినా నువ్వు సమస్య ఎరిగిన దేవుడో మా కన్నా ముందు మీరున్నారు ప్రభావ మీరుండి కార్యం జరిగించారు ప్రభా అందుకు వందనాలైనా ఈ రాత్రి రాత్రికలన్నీ కొట్టివేబడు కాకదేమో ఆ కుటుంబానికి సమాధానం నెమ్మది కలుగునుగాక అంధకార చీకట్ల శక్తిలో ఏసు క్రిస పత్రం పంపిస్తున్నాం ఈ రాత్రి కుటుంబానికి సమాధానం దయచేసి నిరాకడకే కుటుంబం అంతా సిద్ధపరచుకోమని నజడని ఏమణి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ చేసా చేసిన కాల్ కరెక్ట్ అయితే ఆల్రెడీ కాల్ కరెక్ట్ అయితే లేదు అని చెప్పేసి అన్నాడు అయ్యి ఇస్తున్నా చూద్దాం వస్తాడేమో ఇంకోసారి డైరెక్ట్ బ్రదర్ కి ఫోన్ చేసిన చేసా బ్రదర్ చేసిన కనెక్ట్ అయ్యలేదంట మళ్ళీ చేసిన రోజు ట్రై చేస్తున్నా అంటూ రవి నంబరు రవిగుదర్ దగ్గర ఉంటది రవిగుదర్ ఫోన్ చేసిన ఉన్నాడు ఇది ఎట్లా అంటే భాస్కర్ బ్రదర్ని మన విజయ్ నాగరాజుని చక్రవర్తి బ్రదర్ నిమిలీ బ్రదర్ ని రవి బ్రదర్ డీల్ చేస్తున్నా అనమాట వాళ్ళకి మనకు కొంచెం రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వలేరు అనమాట అట్లా అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ మెసేజ్ చేసి ఈయన అలాగే చెప్తున్నా అనమాట అట్లా మనం వాళ్ళకి కాంటాక్ట్ లేవా అన్న కాల్ చేసిన చంద్రచంద్రశేఖర్ అన్నకి బిజీ వస్తుంది వాళ్ళకి మాట్లాడుతున్నాడు అది ఇప్పుడు అది ఏమంటే ట్రైబుల్ మీటింగే అది కాల్ కాల్ అనే మీటింగ్ అవుతుందంట అది కాన్ఫరెన్స్ కాల్ రవి బ్రదర్ అదే ఫోన్ చేస్తే మనకు కొంచెం రెస్పాన్స్ ఇయలేదు అందుకని రవి బ్రదర్ కి ఒప్పేసండి కరెక్ట్ మాట్లాడతా కరెక్ట్ చెప్తలేదు హలో ప్రే రిక్వెస్ట్ ఉంది అన్న ఈ రోజు వచ్చింది అది మా కాలేజ్ గ్రూప్ నుండి చెప్పు సార్ వాళ్ళ ఒక పాస్టర్ వాళ్ళ ఇద్దరు కొడుకులు ఇద్దరు అమ్మాయిలకు వెళ్తుంటే రోడ్ పైతుంటే యాక్సిడెంట్ అయింద వాళ్ళ అమ్మాయిలు చాలా సీరియస్ కండిషన్ ఫైవ్ లాక్స్ ట్రీట్మెంట్ చార్జెస్ అయితే కాకినాడ హాస్పిటల్ లో సిస్టర్ పెట్టింది అనమాట గ్రూప్ లో దాని చేద్దామేర్ వాళ్ళ పేర్లు తెలియదు అన్న పాస్టర్ గారు అబ్బాయి అమ్మాయి అని పెట్టారు సరే అన్నాడా కదా ప్రసాద్ బ్రదర్ గిట్ల పేరాంశము ఎవరు చేస్తారు స్వరాజ్ బ్రదర్ మీరు చేయండి స్వరాజ్ బ్రదర్ ప్రసాద్కి అనా ప్రసాద్ అనా నేను చేస్తా లేదర్ చేస్తాను పర్శుద్ధు ఈ రజా ప్రేమ గల తండ్రి గొప్పదేవానికి లెక్కలేని కోట్ల వందనల తండ్రి ప్రభావి ఉద్దేశాల సమయం నుండి రాత్రి కాలసాము కాల్చి కాపాడదేవా నేను చట్ట గొప్పదేవానికి లెక్కలేని వందల తండ్రి ప్రభా మహోన ప్రభా మరి ప్రాష్ఠంగా ప్రభా నైనా తండ్రి ప్రభా మీ ఎదుట ప్రభా తలెత్తుకుని ప్రార్థించలేని వారం నైనా ప్రభాని యొక్క సన్నిధిలో ప్రభా కూర్చు మూకరించి ప్రార్థించలేని అర్హుని కాదు ప్రభా నైనా నీకు ఎరిగిన గొప్పదేవా ప్రభా మరి ప్రార్థిస్తున్న ప్రభా మరి ఆ పాస్టర్ కూతురు ప్రభా ఇద్దరు కూతురు ప్రభా మరి ఆయన వారి ఇద్దరు అబ్బాయిల ప్రభా మరి బహుఘోరంగా ప్రభా మరి సాతనగడ్డ ప్రభా మరి యాక్సిడెంట్ ధర ప్రభా మరియన తండ్రి ప్రభా మరి వారి హాస్పిటల్ లో ప్రభా ఉన్నారు ప్రభా మరియన గొప్పదేవ వారిని నయం చేయడానికి ఐదు లక్షలు అవుతుంది అన్నారు ప్రభా గొప్పదేవా నైసే మీరే నామాపకం చేసుకోండి తండ్రి వారిని ముట్టండి ప్రభా డాక్టర్ల కన్నా పరమ వైద్యుల గొప్పదేవా డాక్టర్లకే డాక్టర్ వేసురాజ గొప్పదేవా నువ్వే గొప్ప డాక్టర్ వేసురాజ నేదుట ప్రస్తు ప్రభా మీరే ముట్టండి ఆ యొక్క బిడ్డలని ప్రభా ప్రభా ఆ బ్రదర్స్ కూడా ముట్టి స్వచ్ఛపరచని దేవ అని యొక్క పర్షుదస్తాన్ని తాకించండి ప్రభా ప్రభా మరి వారికి ఎవరి ధర సహాయమైన చేసి ప్రభా మరి అంత డబ్బు కాకుండా ప్రభా మరి తక్కువ డబ్బులు ట్రీట్మెంట్ చేసిస్తామని ప్రభా ఆ డాక్టర్లు కూడా ప్రభా మరి ఒప్పుకోవాలి ఇస్తే ప్రభా వారిలో మీరుండి తండ్రిని దయా కనికరం కుమ్మరించండి ఇస్తే ప్రభావ ప్రేమతో కలిగి ప్రభ నైనా వారికి నైనా ప్రభా ట్రీట్మెంట్ చేయాలి దేవా ప్రభా గొప్పదేవా ప్రేమ జాలి ఆయొక్క డాక్టర్ల మీద కుమ్మరించండి ఇస్తే ప్రభా గొప్పదేవ వారిలో మీరుండి ట్రీట్మెంట్ చేయండి ఇస్తే మరి మరియన వారు లేని పరిస్థితి అంటే మీరే వారిని జ్ఞాపకం తీసుకొని తండ్రి ప్రభా రక్తస్రావం స్త్రీని ప్రభా బాగు చేసిన గొప్ప దేవుడ ఇసే నమ్ముచున్నాను ఇస్తే ప్రభా యొక్క ప్రార్థన ప్రభా అంశం సన్నిధిలో పెడుతున్న గొప్పదేవ మేమెంతో గొప్ప దేవుడ ప్రేమ గల రాజవు తండ్రి ప్రభా పాపని ప్రేమించే గొప్ప తండ్రి వారిని ప్రేమించిన యొక్క ప్రేమతో చూపి తండ్రి ప్రేమతో వారిని స్వస్థపరిచిన ప్రభావ స్వస్థత దయచేసి ప్రభావ సాక్షిగా వాళ్ళని నిలబెట్టమని సమస్య నీకే అప్పగిస్తూ ప్రభా కార్యం జరిగించమని పరిశ్రమలు చేసుకుని గారు వారిద్దరు కుమారుల దేవస్మ ఒక యాక్సిడెంట్ లో ఉన్నారు మా ప్రభావ తరలించికాల వరకు ముట్టి స్వస్థపరచండి మహాప్రభ గాయంలో దేవాయస్మ స్వస్థత ఉంది మా ప్రభా లేక స్వస్థత మీకు తరణం చారి వరకు ముట్టి స్వస్థపరచండి రక్త పురోక్షణానికి దయచేయండి మా ప్రభా ఎక్కు ఏ బిడ్డకు ఏమి కాకుండా దేవ నేను నమ్మిన బిడ్డలు మా ప్రభా దేవాభ నేను ప్రేమిస్తున్న బిడ్డలు నేను తప్పిస్తానని చెప్పారు మహాప్రభ పూర్తిగా తప్పించండి మా ప్రభావం ఆపద నుంచి మా ప్రభావం వాళ్ళ ఇంటి చుట్టుముట్టు ఒక దాంట్లో హాస్పిటల్ చుట్టుముట్టు కంచెస్తారని త్వరగా రాబోతు నేర్స్ పై వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ ఆమె చేస్తానా ఒక్క నిమిషము అదే బిజీగా ఉండలేదు ఇప్పుడు ఒక టూ మినిట్స్ టైం నేను చెప్పమంటారా చెప్పాలా నేను చెప్పమంటే చెప్తాను నేను మెసేజా మెసేజ్ చెప్తా ఏముంది మరి ఎట్లా చెప్పేసి అంటే నేను అయిపోయిందేమో అదే కాదు వాళ్ళు జిఓఎం గ్రూప్ నా గ్రూప్ సార్ దగ్గర ఉంటది ఇంకోటి రవి బ్రదర్ వాళ్ళతో సేవ పరిచయానికి వెళ్తారు కాబట్టి ఆయన గ్రూప్ లో ఇంకోరికి తెలియదు ఇదంతా కేబిపిఎం గ్రూప్ కదా అది జిఓఎం వాళ్ళకే తెలుసు కాల్ చేసి ్రదర్ జాయిన్ అయితే అంట లింక్ ఏదో ప్రాబ్లం ఉందంట వస్తుండ్రదర్ బ్రదర్ చేసిన వస్తున్నా కనెక్ట్ అయితే అంట కొత్త పంపిస్తాను నేను ఒక వన్ మినిట్ అన్నారు కేజెంట్ సిస్టర్స్ కి ప్రజలు ఈరోజు ధ్యానం నిమిత్తము దయచేసి నాతో కూడా దేవుని వాక్యంలో నుంచి గిరిమి అగ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ వచ్చినం జనమయ్యా ట్వంటీ నైన్ వర్షం For I know the thoughts that I think toward you, said the Lord, thoughts of peace, not of evil, to give you an expected end. In the way I have said the truth in my life, I have said the truth in my life, I have said the truth in my life, I have said the truth in my life, ఆ ఒక ఎక్స్పెక్టెడ్ ఎండ్ కోసం ఎర్మియా తోటి దేవుని వాక్యము ప్రసిద్ధాత్మడు చెప్తున్నాడు అయితే ఇక్కడ ఈ వాక్యంలో నుంచి మనం గాని ఈ సత్యం చూస్తే ప్రతి ఒక్కరు ఒక మంచి ముగింపు గురించి ఎదురు చూసేవారుగా ఉన్నారు మన జీవితంలో ఒక మంచి ముగింపు కావాలి ఈ లోకంలోనే కాదు లోకంలో దేవుడి వాక్యం ఏ సెలవిస్తుందంటే ప్రత్యేకార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఏం చెప్తుందంటే సంస్థ ప్రజల్ని ప్రభు పిలిచి ఏమంటున్నంటే నా దగ్గరికి రండి సంస్థ భారం వైపు ప్రజల నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఆయన మనకి విశ్రాంతి గురించి చెప్తున్నాడు అంటే మన ముగింపు జీవితము విశ్రాంతి విశ్వాస జీవితంలో యేసు ప్రోగుని వెమడించే వాళ్ళ జీవితంలో మన మనం ఎదురు చూసే ఒక విశ్రాంతి లేక ఒక ముగింపు ఒక మంచి ముగింపు గురించి కానీ మనం గమనిస్తే పురుషుతాత్ముడు ఏం రాశి ఉంచాడంటే గ్రంథము అరవై అధ్యాయము పదిహేడో వచ్చినము యశ్వగ్రంథము అరవై ఆరో అధ్యాయము ఇరవై రెండవ ప్రకటన గ్రంథము ఇరవై ఒక్క అధ్యాయము మొదటి రెండు వచనాలు ఒకటే మాట రాయబడింది ఏమి రాయబడింది అంటే రెండుసార్లు పాత నిబంధనలో ఒకసారి కొత్త నిబంధనలు కాని ఆ పేతురు మరల మొదటి పేతులు మూడో అధ్యాయము పదమూడో వచనంలో అదే మాట రాస్తున్నాడు అంటే రెండు పాత నిబంధనలో ఉంటే రెండు నూతన నియమంలో కూడా రెండు రాయబడింది అంటే ఈ విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే నేను ఆ కొత్త ఆకాశము ఒక కొత్త భూమిని శ్రద్ధపరుస్తున్నాను పాతది అదంతో తీసి రాస్తాను ఒక కొత్త భూమి కొత్త ఆకాశము ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడంటే మనము ఆయనతో పాటు సదాకాలం అంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితులు సమస్యలు ఇవన్నీ మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే అరే ఈ సమస్యలు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి ఈ బాధలు ఎప్పుడు పోతాయి ఎదుర్కొంటున్న ఈ సవాళ్లు లేకపోతే ఈ ఛాలెంజెస్ అన్ని కూడా ఎప్పుడో బా అనుకుంటుంటాం పశ్చుడాత్ముడు దేవుని వాక్యం లేచాడంటే ఇంగ్లీష్ ఒక మాట ఉంటది అండ్ ఇట్ కేమ్ టు పాస్ అంటే అది జరిగిపోవడానికే వచ్చిందట తెలుగులో ఆ మాట ఉండదు కానీ ఆ జరిగిపోవటానికే వచ్చింది అంటే ఇల్లుపోవటానికే వచ్చింది అది మనకి ఈ ఈ వాక్య భాగం మనకి ఏం నేర్పిస్తుందంటే ప్రభు మన కోసము ఒక మంచి ముగింపు సిద్ధపర్చాడు ఈ లోకము ఈ ఈ ఈ లోకంలో ఉన్న నటన ఈ లోకంలో ఉన్న మాయ ఇదంతా కూడా ఒక రోజు గతించిపోతుంది ఒకరోజు గతించిపోతుంది అందుకే ప్రసంగి తన వాక్యంలో తన తన గ్రంథంలో ఏం ప్రసంగి అంత వ్యర్థం అని చెప్పాడు అప్పుడు ఆ కాలం ఆఖరా తన జీవితంలో అప్పుడు తెలుసుకున్నాడు సల్మన్ రాజు అయ్యా ఈ జ్ఞానము ఇదంతా కూడా వ్యర్థమే అని చెప్పి అంటే ఇదంతా పనికిరాంది ఇది ఇది ఎందుకబ్బా ఆ ఇది ఇంకోసము ప్రయాసము మానవుడు చేసే ఆ ఆ సూర్యుడి కింద చేసే ప్రయాసము అంత వృధానే అంటే ఒక మనుషులు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని ఏదో సమకూర్చుకోవాలని ఏదో అంటే అవసరానికి మించిన ఒక ఆలోచనలు అవసరానికి మించిన తలంపులు అవసరానికి మించిన ఆ ప్రణాళికలు మనుషుల్లో కారణం ఏంటంటే ఆ వాళ్ళకి భద్రత లేని ఒక స్థితి వాళ్ళ జీవితంలో వాళ్ళ వాళ్ళకు కలిగి ఉండటం భద్రత లేని స్థితి అంటే ఏంటి భద్రత లేదా భద్రత ఉంది విశ్వాసం లేదు దేవుడిచ్చే భద్రత గురించి విశ్వాసం లేదు అందుకే దావీకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే యహోవా కాపరి నాకు లేని కలగదు కలగదు అంటే అది ఈ రోజుకి కలగదు రేపు కూడా కలగదు అంటే ఆ స్థితిలో దావీది ఉన్నాడు మనం చూస్తే మనకు ప్రతిసారి మనం మన జీవితాల్లో మనకు ఉండే ఈ లోకంలో ఉండే పరిస్థితులు కలవరం ఏ విషయంలో కలవరము అన్ని విషయాలు కలవరమే అన్ని విషయాలు కలవరమే ప్రతి దానికి మనము భయపడే వారి భయపడిపోయేవారంగా ఉన్నాం అందుకే దేవుని వాక్యము నూట ముప్పై మూడు వందల భయపడకు జరగము జరిగదు అని చెప్పి రకరకాలుగా గురించి భయపడదు అన్న మాటని ఆ రకంగా ప్రతి ఒకసారి మనం భయపడే వారంగా ఉన్నాం గనక మనకు మంచి భవిష్యత్తు గురించి ప్రభువు రాస్తున్నాడు అయ్యా నీకోసం ఒక మంచి భవిష్యత్తుని సిద్ధపర్చాను ఒక మంచి ముగింపు గురించి నీకోసం సిద్ధపరిచాను అంటున్నాడు ఎనిమిది ఐదు అందం ఇరవై తొమ్మిది అధ్యాయ ఆ ముగింపు గురించి ఇక్కడ ఏం అంటే ఆ అరవై ఐదు అరవై ఐదు అశో కంధం అరవై అయ్యా ఇదిగో నేను కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టిస్తాను కొత్త భూమి కొత్త ఆకాశం అక్కడ సముద్రం ఇక ఉండదు ఎన్నడికే ఉండదు ఆ ఎన్నడికే ఉండదు అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఆ వివరణ ఇస్తారయ్యా అక్కడ ఆ మీరుండే ఆ స్థలము చాలా గొప్ప స్థలం అది నాతో మీరు ఎల్లప్పుడూ ఉంటారు మీరు ఆ స్థలం అబ్బాయి ఏంటబ్బా అంటే ఈ లోకంలో గురించి మనం ఏది అనుకో ఏది ఏ ఏ విషయంలో మన పరాజయం ఏ విషయంలో మనం ఓటమి ఏ విషయంలో మనం నష్టపోయాము ఏ విషయంలో మనం ఏ అనుకుని సాధించలేకపోయాము ఇదంతా కూడా దాని గురించి మనం చింతాల్సిన అవసరం లేదు అయ్యా వదిలేసి అయ్యా ఆ దాని గురించి చింతా చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు ఈ రోజు ప్రతిదానికి చింతించే వారుగా ఉన్నారు చింతించి అనేకులు ఎవరికాలం నుంచి ముస్లో అయ్యేదాకా కూడా ఏమన్నారంటే వాళ్ళు ఆ రకరకాలుగా ఆత్మహత్య చేసుకునేవారుగా ఉన్నారు దేనికోసం ఆత్మహత్య చేసుకునే వారుగా ఉన్నారు ప్రతిదానికి భయపడిపోయిందా అంటే అది భరించలేని ఒక స్థితి అది కష్టాలు గాని నష్టాలు కాని బాధలు గాని భరించలే భరించలేని ఒక స్థితి కాని దేవుని వాక్యం ఏం చూపిస్తుంది అంటే అరే భరించింది ఎంతవా ఆ బాబు ఎంతకాలం భరిస్తావు ఆ డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ ఎంతకాలం భరిస్తావు ఎక్కువ ఉండదు అంతకంటే ఎక్కువ ఉండదు కానీ నిత్యత్వంలో నేను కోసం సిద్ధపరిచాను దేవుని బిడ్డల జీవితంలో ఆ నిత్యత్వం గురించి నిత్యత్వం గురించి విశ్వాసమే మన జీవితంలో ఈ లోకంలో చింత ఒక స్థితిని తీసుకుని వస్తుంది ఏంటో చింత స్థితి వచ్చేది ఆయన వాగ్దానమే ఆయన వాగ్దానం మనల్ని భయపడకుండా చేస్తుంది మనల్ని ఆయన వాగ్దానము ఆయన మీద ఆధారపడేటం చేస్తుంది అంటే విశ్వసించాలా మనము నమ్మాలా ఎప్పుడైతే నమ్ముతామో ఆయన వాక్యం నమ్మేవారుగా ఉంటాము అందుకే తన ప్రజలకి ఆ ఇజ్రాయల్ ప్రజలకి ఏం చెప్పాడంటే ఇజ్రాయల్ ప్రజలు చెప్పిందే కాదు అది మనతో కూడా చెప్తున్నాడు ఏ విషయం అంటే నేను ఇజ్రాయెల్ ప్రజలు నేను ఐదుగుతులు చేసిన అద్భుత కార్యం అవన్నీ కూడా నేను ఏం చేశాను అది ఇంకా జ్ఞాపకం ఉంచుకోండి ఎలా నేను బయటకు తీసుకొచ్చానో అది జ్ఞాపకం చేసుకోండి మన జీవితంలో నూతన నియమంలో నీవు నాకు నీకు నాకు చెప్పే గొప్ప విషయం ఏంటంటే ఆయన చేసిన సిల్వ కార్యము ఆయన చేసిన సిల్వ కార్యం బట్టి ఆ అయ్య అంత చేశాడు కదా ఆయన ఇంకా చేయడా ఇంకా చేయడా మనల్ని నరకం నుంచి నిత్యత్వం నుంచి మన నిత్యం నరకం నుంచి మమ్మల్ని తప్పించి శాపం నుంచి ఆ ఆ ఆ నా ఆ దీని నుంచి మనం తప్పించినప్పుడు ఆయన ఆ పర్లోక రాజ్యానికి వాసులుగా చేసిన మనల్ని దా అంత గొప్ప కార్యం చేసినప్పుడు మనం ఎందుకండి చింతించాలా ఆ ఎంతకాలం అండి అయిపోతుంది ఎంతకాలం పెట్టుకుంటాం అయిపోతుంది దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని వ్యక్తిగత జీవితాల్లో మనం కానీ చూస్తే మనకి ఆ ఒక ఫెయి పతనం గురించి భయం పతనం గురించి భయం స్టూడెంట్స్ స్కూల్ కాలం నుంచి నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతాను అని చెప్పి వాళ్ళు పరీక్షల కోసం సిద్ధపరిచే సిద్ధపడే విధానమే చూపిస్తుంది ఆ అయ్యా పరీక్షల్లో నేను పుట్టి గెలవడమే కాదు ఓటమి నేను చూడకూడదు ఓటమి అనేది చూడకూడదు విశ్వాస జీవితంలో కూడా అంతే పాత నిబంధనలుగా మనం గమనిస్తే యవశు తన జీవితంలో ఆ ఓటమి ఆ ఓటమి గురించి చాలా భయపడ్డాడు ఏ ఓటమి గురించి భయపడ్డాడు ఆ వాగ్దాన దేశంలో ఆ ప్రవేశించిన తర్వాత అక్కడ ప్రజలు ఆ యుద్ధాలు దాని దాన్ని స్వతంత్రించుకునే విషయంలో ఎక్కడా నేను తప్పిపోతానేమో అని భయపడ్డాడు అందుకే యశ్వ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో ప్రభు ఆయనకి భద్రత లేదా ప్రభు ఆయనకి ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆయనకి ఏం చెప్తున్నాడంటే అయ్యా నేను నేను నీ తోడు ఉంటాను నేను నీకు తోడే ఉంటాను నీకు తోడే ఉండి నేను నిన్ను ఆ నేను వదలను నేను విడవను విడవాయను నేను నీకు తోడే ఉండి ఆ వాక్యం ఒకసారి అది తెలుగు అది చూద్దాం ఒకసారి ఆ ఆ భయపడకు ఆయన ఏమిటంటే ధైర్యముగా ఉండు భయపడదు ధైర్యంగా ఉండు ఆ జరిగొద్దు ఆ ఇదిగో నువ్వు ఎక్కడి పోయినా కూడా నేను నీ తోడు ఉంటాను నేను నీకు తోడై ఉంటాను ఐదో వచనంలో చూస్తే ఏమంటాడంటే ఐదో వచనంలో మోషయకి నేను తోడే నేను నీ తోడే ఉంటాను విడవను విడబాయను మోషైకి నీ ఉన్నట్టు అయ్యా మోస ఎక్కడ నేనెక్కడయ్యా యోసు అదే చూస్తున్నాడు మోస ఎక్కడ నేను ఎక్కడా ఎంత గొప్ప సేవకుడు ఆయన అనుకుంటే దేవుడు ఆ ఆకాశ పరలోకం నుంచి కిందకొచ్చి ఆ గుడారం దగ్గర వచ్చేవాడు అనుకుంటే ఆయన పర్వతం మీదకి వచ్చేసి ఆ రమ్మంటే ఈయన విడిపోయేవాడు పైకి ఈయన ఒక దేవుడితో మాట్లాడేవాడు ఆయన ఆ ఈయనెక్కడా నేనెక్కడా ఆయన సముద్రంలో ఆ కర చూపిస్తామంటే చూపిస్తే సముద్రం పాయలుగా అయింది ఆయన ఎక్కడా నేనెక్కడా ఆయన ఆయన పది దేవుళ్ళు ఎలా తీసుకొచ్చాడు ఐదు మీద పరో భయపడిపోయాడు పరో ఆఖరులో ఆయన భయపడిపోయి అయ్యా నువ్వు దీవించు అని చెప్పేది వరకు అంత అంత దిస్థితి తీసుకొచ్చిన ఈ మోషయిని నేను ఎక్కడండి రీప్లేస్ చేస్తాను నేనెక్కడ రీప్లేస్ రిప్లేస్ ఆయన్ని అంత గొప్ప సేవకుడు నేనెక్కడ ఈ ప్రజల్ని ఇంత ప్రజల్ని ఆ కాణాందేశం ఎలా నడిపిస్తానయా కాని ప్రభు ఏం చెప్తున్నాడు ఎగ్జాక్ట్ గా మోషయ్యో ఉన్నట్టుగా నేను ఇత ఉంటాను ముప్పై యుద్ధాలు చేసిన యహశువ ఆ ఏ స్థితిలో ముప్పై యుద్ధాలు చేసినట్ంటే మామూలు యుద్ధాలు చేయలేదు ఆ దేశంలో మామూలు యుద్ధాలు చేయలేదు ఆ దేశంలో ప్రత్యేకంగా ఆయన చేసిన ఆ ఎరుకో పట్టణానికి కోలగొట్టే విధానం చూస్తే అక్కడ ఆ యుద్ధం చేసే విధానం చూపిస్తాడు తప్పిపోయిన స్థితి తప్పిపోయిన స్థితి ఆ దేశం మీద చేసిన యుద్ధం ఓడిపోటానికి ఆకాని కారణం చెప్పి చూపించి దేవుడు ఆ ఒక యుద్ధం చేయటానికి ఏ కావాలా ఏ ప్రాముఖ్యమైనయో ఒక ఆత్మీయ స్థితి చాలా ప్రాముఖ్యమైన అనేది దేవుడు యోగశ్వాకు చూపిస్తున్నాడు యోష్వాక్ చూపిస్తున్నాడు ఒక ఆత్మీయ స్థితి చాలా ప్రాముఖ్యమైంది అయ్యా అది అది వ్యక్తిగతమైంది కదయ్యా అది అది వ్యక్తిగతమైంది నాకేం సంబంధము అది వ్యక్తిగతమైంది మమ్మల్ని ఎందుకు ఓడు ఓటమిస్తావు అని అడగలేదు ఎందుకు అక్కడ ఆ దాదాపు లెక్కలేని జనము ఈ ఐదుగుతుల్లో నుంచి వచ్చిందేమో ఆరు లక్షలైతే ఇప్పుడు కారణంలోకి ప్రవేశించేది లెక్కలేని జనము ఈ లెక్కలేని జనముకి ఆ ఈ లెక్కలేని జనముకి ఈయన నాయకుడు ఈ లెక్కలేని జనమే కాని వీళ్ళందరూ ఒక్క శరీరం ఉన్నారు ఒక సంఘం ఉన్నారు ఒక్క అంగంలాగా ఉన్నారు వీళ్ళు ఆ యుద్దము వీళ్ళు గెలవాలి ఆ యుద్ధం గెలవాలి వీళ్ళు ఆ యుద్ధం గెలవటానికి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది అక్కడే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుని వాక్యంలో ఏం చూస్తున్నామంటే ఆయన నీ కొరకై నా కొరకై ఆ నూతన భూమి నూతన ఆకాశం అలా నూతన భూమి నూతన ఆకాశం సృష్టించిన మనం అక్కడ ప్రవేశించాలంటే ఆ ఆశామర్షిగా ప్రవేశిస్తామా కాదు అది వాగ్దానమే కాని ఆ విషయం ఏంటి అసలు మనం ఆ ఆ స్థితిలోకి పోవాలంటే మనకు కావాల్సిన ఆత్మీయ స్థితి మనకు కావాల్సిన ఆత్మీయ స్థితి ఆ లో ఆ లోక ఆ లోక ఆశ ఈ లోకంలో ఉన్న డంబము ఈ లోకంలో ఉన్న ఆ నటన దీన్ని విడిచిపెట్టాల దీన్ని విడిచిపెట్టి దానికోసం అవి దీన్ని విడిచిపెట్టకుండా ఆ దాంట్లోకి పోవటం కష్టం అక్కడే ఆకాన్ని తగ్గిపోయాడు అక్కడే తప్పిపోయాడు అక్కడ ఆకాన్ని ఆకాని తీసుకుని అది లోకం ఇంకా లోకం ఉంది వాళ్ళ జీవ ఆయన జీవితంలో దానివల్ల ఆ ఇజ్రాయల్ ప్రజల్లో గొప్ప నష్టపోయారు వాళ్ళు యుద్ధంలో చాలా అవమానం పొందిన ఉన్నారు ఇక్కడ మన వాక్యం కనుక చూస్తే దేవుని వాక్యంలో మనకి నేర్పించే సత్యం పట్టుదల దేవుని బిడ్డలకి కావాల్సింది పట్టుదల రెండు విషయాలు చూపి చూసి నేను ముగిస్తాను ఒకటేమో మార్క్స్ తర్వాత అధ్యాయము నలభై ఆరు వచ్చిన నుంచి యాభై రెండో వచ్చిన వరకు భర్త మహేష్ అడుకు తినేవాడున్నాడు ఈ అడుకుని తినేవాడు జీవితంలో ఆయన ఆయనకి ఒక ఒక భయం ఉంది ఏంటా భయము యేసు ప్రభు జారిపోతాడు ఇల్లిపోతాడేమో అని భయం ఉంది ఆ భయానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కేకలు వేస్తున్నాడు యేసు నజరడైన దావిద్ కుమారుడా ఆ యేసు నన్ను కర్మించు అని కేకలు వేస్తున్నాడు వాక్యం పంస్తే కేకలేస్తున్నాడు అయ్యా ఉరుకో అయ్యా అంటున్నాడు ఉరుకో ఉరుకో అంటున్నారు ఇంకా దిగ్గరగా కేకలేస్తున్నాడు ఇల్లిపోతాడేమో ఆయన ఇల్లిపోతాడేమో నా మీద కనిపించకుండా ఇల్లిపోతాడేమో కేసుప్రభు ఎప్పుడైతే ఆయన పిలిచినప్పుడు అయా నేనేం చేయాలంటే అయ్యా నాకు కలుగా నీ విశ్వాసం నేను సొంతపరిచాను అక్కడ ఆ కేక వేయటంలో ఆయన పట్టుదలని చూపిస్తుంది పట్టుదల ఆయన పట్టుదల దేవుని బిడ్డల జీవితంలో ఆత్మీయ జీవితంలో ఉండాల్సిన పట్టుదల లోకం విషయంలో కాదండో అవి లోకం విషయంలో కాదు ఒక భాగం ఒక భాగం చూద్దాము మతే శుభార్త పదిహేను అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన దాకా ఒక కాశీ వచ్చి తను గురించి మాట్లాడుకున్నాను కూతురికి కూతురికి దెయ్యం పట్టింది ఆ దెయ్యం నుంచి విడిపించమని చెప్పి యేసు ప్రభుని అడుగుతుంది ప్రభు అంటున్నాడు అక్కడ అయా నేను ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చాను గానీ మీకోసం రాలేదంటున్నాడు అయ్యా అట్లా కాదయ్యా ఇంకా అడుగుతూనే ఉంది అక్కడ శిష్యులు వచ్చేసి అయా ఆమె పంపించేసి నాయన్ని అంటున్నాడు అంటే ఏసు ప్రభు అంటున్నాడు పిల్లలు తీసుకొచ్చి నేను కుక్కలకేస్తాను అంటున్నాడు అంటే ఆ ఉంటది అయ్యా పళ్ళ నుంచి పడిపోయింది కుక్కలు ఈ మాటకి ప్రభు అంటున్నాడు ఈ విశ్వాసం బహు నీ విశ్వాసం బహు గొప్పది నీ విశ్వాసం చాలా గొప్పది ఆయన విశ్వాసం కొనియాడాడు ఏసుప్రభు ఏ విశ్వాసం అమ్మా నీకు నీ కూతురు బాగా అయింది పో ఎక్కడో ఉంది ఆ పిల్లలు తీసుకుని రాలేదు పిల్లలు తీసుకుని రాకుండా నీవు అడుగుతుంది భాగ్యం అని ఎట్లాంటి విశ్వాసం చూపిస్తుంది ఇవి ఆ పిల్లని తీసుకొచ్చి చూపించేది కాదు పిల్ల ఎక్కడో ఉంది నువ్వు బాగ్యగలుగుతావుంటుంది నువ్వు బాగ్య ఉంటుంది అక్కడ కూడా వదలలేదు దేవుడు అక్కడ కూడా వదలలేదు ఇంకా విశ్వాసం చూపించమని ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడుతు టెస్ట్ చేశాడు పరీక్షించాడు దానికి కూడా ప్రభు తన బిడ్డల జీవితంలో ఏం కోరుకుంటున్నాడంటే ఇక్కడ మన రెండు విషయాల్లో ఏం చూస్తున్నామంటే భయము ఒక భయం భర్త ఒక భయం ఉంది ఎక్కడా పట్టుదల ఈ కాల ఒక పట్టుదల తన బిడ్డల జీవితంలో ఇట్టి పట్టుదల కావాలా ఈ పట్టుదల ప్రభు తన బిడ్డలు కావాలి అయ్యా ఒక మంచి ముగింపు కావాలా నీ జీవితంలో నా జీవితంలో ఒక మంచి ముగింపు కావాలి ఎక్కడ విషయంలో ముగింపు కావాలా నాకు ఒక మంచి ముగింపు ఉండాలా నా కుటుంబ విషయంలో నా కుటుంబీకులకి నాకు మంచి ముగింపు ఉందా నా పిల్లలకి మంచి ముగింపు ఉండాలా నా విశ్వాస జీవితంలో ఒక మంచి ముగింపు ఉండాలా నా నా నా శారీరకమైన నా ఫిజికల్ నా నా భౌతిక శరీరాన్ని నాకు మంచి భవిష్యత్ నాకు ఒక మంచి ముగింపు ఉండాలా నాకు అన్ని విషయాల్లో మంచి ముగింపు యేసు అంతకంటే ఎక్కువ ముగింపు చెప్తున్నాడు ఆయన అయ్యా ఈ లోకం అంతా అయిపోయిన తర్వాత నీకు ఒక నీ ఒక్క ఒక కొత్త నూతన భూమి నూతన ఆకాశం ఇంకా పెద్ద ముగింపు ఒక గొప్ప ముగింపు ఇవ్వబోతున్నాను నీకు నీకు లోకం అంతా అక్కడ మామూలు ప్రజలు ఎవరు రో ఎవరెక్కరా దాంట్లో దాంట్లో ఎవరు రారు నేను నువ్వు వస్తావు వస్తావు అక్కడ నువ్వు ఉంటావు నాతో పాటు నేను సహనసిద్ధపరిచే భాన్స్ వార్త పద్నాలుగులో ఒకటి నుండి వచ్చిన నేను సహనసిద్ధపరిచే నేను నేను వచ్చి నేను తీసుకొని వెళ్తాను నేను వచ్చి నేను తీసుకెళ్తాను అక్కడ నువ్వు సదాకాలం ఉంటాను నాతో పాటు గొప్ప ముగింపు బిడ్లకి ఇచ్చిన గొప్ప ముగింపు ఆ అది ఇంత గొప్ప ముగింపు ప్రభుత్వం మనకి ఇవ్వబోతుంటే ఈరోజు చిన్న చిన్న విషయాల గురించి మనం ఎందుకు దిగ్గ చెందాలి చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు బాధపడి ప్రజలు ఎందుకు క్షీణించుకోవాలా చూగిపోవాలని ఆయన మీద విశ్వాసం వచ్చినట్టున దాని మీద విశ్వాసం ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మనకి ఒక మంచి ముగింపు ఇచ్చేవాడు అన్నారు మనల్ని ఆత్మీయంగా మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు ఈ లోకంలో అందుకే యోధా గ్రంథం నలభై ఇరవై నాలుగు వచ్చిన చెప్తుందంటే ఆ ఆయన సన్నిధిలో నిందా రహితులు నిలబెట్టకు ఆయన శక్తిమంతుడు నిందా రహితులుగా నిలబెట్టి ఆ మనల్ని యోగ్యులుగా చేయడానికి ఆయన సమర్థుడు దేవుడు తన వాక్యాన్ని జీవించి ఆ రీతిగా ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో ఉంచుకొని ఇటు విశ్వాసం ఉంచి ఈ రోజు మనం ఏ పరిస్థితి నుంచి వెళ్తున్నా ఈ లోకంలోనే కాక మనం దేవుడిచ్చేది ఒక మంచి ముగింపు ఆయనకి మనం విశ్వాస జీవితంలో ఒక గొప్ప ముగింపు ఇవ్వడానికి ఆయన మనం సిద్ధపరిచినందుకు ప్రభుకి వందనాలు చెల్లించి ఆ రీతిగా ఈ విశ్వాసం మనల్ని పొంగ తీయకుండా ఏ విషయంలో పుంజుకోకుండా ఉండడానికి సహాయం చేయండి తా ఆమె ప్రజల అందరికి పెద్దలాడండి పేరు చేసి ఆశీర్వాదించేసి తండ్రి నందేవా మమ్మల్ని తీసుకొచ్చిన లేఖ భాగాలు బట్టి నీకు ఎంతో వందనాలు మా జీవితాల్లో ఒక మంచి ముగింపు మా కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో విశ్వాస జీవితంలో అయా అన్ని విషయాల్లో ఒక మంచి మొగింపు ఇవ్వడానికి మీరు శ్రద్ధపర్చిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు అయ్యా నీ దగ్గరకు వస్తే అయా మాకు విశ్రాంతిస్తావని చెప్పే అయా తండ్రి నీ చింతవత్తు నా మీద నేను మీకోసం చింతిస్తున్నా అన్నారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మమ్మల్ని అయ్యా తండ్రి బలపరిచింది ఎవరిగా ఉన్నారు అంతేకాదు ఒక గొప్ప ముగింపు ఏమే గంధం ఇరవై తొమ్మిది ప్రకారంగా అయ్యా తండ్రి ఆయన ప్రకటన గంధము ఇరవై ఒకటి ఒకటి ప్రకారంగా ఒక మంచి భూమి మాకు సిద్ధపరిచారు నూతన ఆకాశం నూతన భూమి ఇటు నాకు మాకు దయచేసి అయ్యా తండ్రి ఆయన మేము తిరిగిపోకుండా మాకు సహాయం చేయము విశ్వాసులు జాయిన్ అయ్యారో ఇంకా మీద తర్వాత వాళ్ళ జీవితంలో తండ్రి ఇటు విశ్వాసం వాళ్ళ జీవితంలో దయచేయం ఎక్కడైనా ఉంగిపోతే నీళ్ళు ఆధారపడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తే ఈ రాత్రి నీ రాక ఎంత పడికి ఉంటుందని బ్రతలు ఆడుకుంటూ యేసు భవనితో పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ యేసు కృప పశుతాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరూ తోడే నడిపించమేన్ సిస్టర్స్ Andarki, praise the Lord. Lord. Praise the Lord. Praise the Lord. Andarki, praise the Lord. Praise the Lord, Andarki. Praise the Lord, Buddha and sisters.